అర్థమైందంటే ఇప్పుడు ఈ రకంగా మానవోపాధికి వచ్చిన తర్వాత చైతన్య వికాసం పొందాలి అంటే తప్పనిసరిగా నువ్వేం చేయాలి నీ బుద్ధిబలాన్ని వాడాలి నీ యొక్క విజ్ఞానాన్ని వాడాలి నీ యొక్క సాధనా బలాన్ని పెంపొందింపజేసుకోవాలి సాధన సాధ్యంగా నువ్వు జ్ఞానం ఏదైతే ఉందో అదేమవుతుంది నీ పరిణామానికి కారకం అవుతుంది అదే సాధన సాధ్యంగా నువ్వు చేయలే ఏమైపోతావు పాత అజ్ఞానమే ఉంటుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా నువ్వు జ్ఞానాన్ని పొందడం అనేటటువంటి ప్రక్రియలో అజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వు పొందుతుంది ఎప్పుడు జ్ఞానమే పోగొట్టుకుంటుంది అజ్ఞానమే కొత్త జ్ఞానం ఏమైనా వచ్చిందా పాత అజ్ఞానం పోయిందా సాధనలో ఎప్పుడు రెండు ప్రశ్నలు ఉత్పన్నయి ఏమిటవి అంటే కొత్త జ్ఞానం ఏమైనా వచ్చిందా పాత జ్ఞానం పోయిందా లేదా ఎట్లా చూసుకోవాలంటే ఇది మనం మనం ఏ ప్రయత్నం లేకుండా సాంసారిక జీవులుగా ఐహిక జీవులుగా లౌకిక ప్రపంచమే సత్యం అనుకుని భౌతిక ప్రపంచమే సత్యం అనుకుని జీవిస్తూ ఉన్నాం ఈ ప్రపంచంలో నుంచి ఆంతరిక సాధనలు చేసేటటువంటి పద్ధతిగా మారాం ఆ మార్పు చెందడం ద్వారా నీలో ఏ పరిణామం వచ్చింది ఏ పరిపక్వత వచ్చింది ఏ ప్రార్థన లేదు ఏ భజన లేదు ఏ ఉపాసన లేదు ఏ తపస్సు లేదు అప్పుడు ఎలా ఉన్నాడు ఈ రకమైనటువంటి నవ విధ భక్తి మార్గాలతో కూడినటువంటి అన్ని పనులు చేశాడు ఆ సాధనలు అన్నీ ఈ సాధనలు చేయడం ద్వారా వీడేమయ్యాడు అల్టిమేట్గా పరిణామం ఎక్కడొచ్చింది ఇప్పుడు బుద్ధి దశలో వచ్చింది భౌతికంగా ఏమైనా రెండు చేతులు పెరిగినాయా లేకపోతే ఏమైనా రెండు చేతులు పోయినాయా అవేం మారలే కాబట్టి పరిణామం ఎక్కడొచ్చింది బౌద్ధిక పరిణామం ప్రారంభమైంది జ్ఞాన బలం వల్ల పరిణామం ఎక్కడ వచ్చింది ఇప్పుడు బుద్ధి బుద్ధి పరిధిలో స్థాన మార్పు వచ్చిందన్నమాట ఎప్పుడైతే ఆ మార్పు వచ్చిందో అది చైతన్యం మీద ముద్రలు వేయడం మొదలుపెట్టింది కాబట్టి చైతన్యానికి అతి దగ్గరగా ఉన్నటువంటి పనిముట్టు ఏమిటి అంటే బుద్ధి చైతన్యానికి అతి దగ్గరగా ఉన్న పనిముట్టు బుద్ధి కాబట్టి చైతన్యాన్ని తెలుసుకోవాలన్నా చైతన్యాన్ని స్వాధీనపరచుకోవాలన్నా చైతన్యాల్లో లయమైపోవాలన్నా ఎవరికి సాధ్యమవుతుంది అంటే బుద్ధి కొక్కడానికే సాధ్యం అవుతుంది కాబట్టి ఆ పరిణామక్రమంలో నువ్వు జ్ఞానం అనేటటువంటి మెట్లను ఎక్కడానికి ప్రయత్నం చేయాలి అంటే ఈ బుద్ధి బలాన్ని ఆధారంగా చేసుకోవాలి పిల్లలకి పాఠం చెప్పేది క్లాసులు అందరికీ ఒకటేనా కాదా కానీ నలభై మందికి నలభై రకాలుగా అర్థమయ్యి ఏ మరొకరికి అర్థమైనట్టుగా అర్థం కాలేదు అవునా కాదా మరి ఎందుకని అలాగా అంటే వాళ్ళ వాళ్ళ బుద్ధిబలాన్ని బట్టి అర్థమైందండి మాస్టర్ ఏమన్నా నలభై మందికి నలభై సార్లు చెప్పాడు ఆ పాఠం చెప్పలేదే మరి ఒక పాఠమేగా మరి కానీ వాళ్ళకి మరి నలభై రకాలుగా అలా స్పందించారా లేదా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ స్పందన వాళ్ళ బుద్ధిబలాన్ని అనుసరించింది అయితే సాధన చేత వాడేమయ్యాడు ఆ బుద్ధిబలం వికాసం పొందిందా పొందలేదా ఎందుకని మొదట్లో వాటికి అర్థం కాలేదు అర్థం కాలేదనే స్థితిలో ఉన్నాడు క్రమేపీ సాధన చేసే కొద్దీ చేసుకోగలిగే స్థితికి వచ్చాడు ఇంకా సాధన చేసే కొద్దీ దాన్ని వ్యక్తపరిచే వచ్చాడు వ్యక్త వ్యక్తం స్పష్టంగా చేయగలిగేటటువంటి దశ సాధికారమైనటువంటి స్థితికి వచ్చాడు అంతేనా కదా ఎంబీబీఎస్ చదువుకున్నాడు చదువుకున్నప్పుడు ఒక తీరుగా ఉన్నాడు హౌస్ సర్జెన్సీ చేసినప్పుడు ఇంకో తీరుగా ఉన్నాడు ప్రాక్టీస్ పెట్టిన ఇంకో తీరుగా ఉన్నాడు ముప్పై ఏళ్ళు ప్రాక్టీస్ చేశాడు ఇప్పుడు ఇంకో తీరుగా ఉన్నాడు రిటైర్ అయ్యాడు ఇప్పుడు ఇంకో తీరుగా ఉన్నాడు అవునా కదా ఆ డాక్టరే ఆ విద్యే ఆ విజ్ఞానమే ఆ మాస్టరే ఆ స్టూడెంట్లే ఏమైంది ఇప్పుడు పరిణామం ఎక్కడొచ్చింది ఇప్పుడు ఆ బుద్ధి దశలో పరిణామం వచ్చేస్తుంది కాబట్టి మానవుడు అంటే ఎవరు ఆ బుద్ధే మానవుడు మిగిలిందంతా మానవుడు అంటానికి వీలు కాదు జంతువే ఒక్క బుద్ధి బలమే మానవోపాధిలో ప్రధానమై ఉన్నది కాబట్టి పరిణామక్రమంలో నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి నీకు ఇక్కడ చైతన్య భూమికలు అని చెప్తున్నాడుగా ఇది ఈ నాలుగవ చైతన్య భూమిక నాలుగవ జ్ఞాన భూమికలోకి అధిరోహించాలి అంటే బుద్ధి బలాన్ని నువ్వు ఆ ఉంచాలి కిందకి పడిపోకుండా చూసుకోవాలి ఎప్పటికప్పుడు ఒకటి రెండు మూడులో నీకు ఆకర్షణలు ఉంటాయి ఆ ఒకటి రెండు మూడులో ఉన్న ఆకర్షణల జోలికి వెళ్ళకూడదు ఈ నాలుగవ జ్ఞాన చాలా విశిష్టమైనది పరిణామ క్రమంలో నీకు ఒక శాశ్వతమైనటువంటి స్థానాన్ని ఇవ్వగలిగేటటువంటి అవకాశం ఈ జ్ఞాన భూమికలో అని ఎత్తుకుంటున్నాడు ఇది ఎత్తుగడ ఎత్తుగడ యొక్క విశిష్టత తెలిస్తే పర్వాలే చదివేటప్పుడు ఏం చెప్తున్నాడు అనేది ఫాలో అవడం సులభం ఇప్పుడు చదవండి చైతన్యాన్ని ఎవ్వరూ పోగొట్టుకోవడం జరుగదు అలాగే మానవుడు జంతు స్థాయికి పిరోగమించడం ఉండదు దయ్యముగా జంతువుల దేహాన్ని ఆవరిస్తేనో తాంత్రికునిగా జంతు శరీరానికి పరకాయ ప్రవేశం చేస్తేనో ఆ విధంగా జరగవచ్చునేమో కానీ ఒక నిర్ణయంగా చెబుతున్నాడు ఇందాక మాట్లాడేసుకున్నా ఇదంతా నువ్వు పడిపోవిగా ఈ జ్ఞాన భూమికలలోకి ఎవరైతే అధిరోహణం చేస్తారో వాళ్ళు మరల కిందకి పడిపోరు కానీ కొన్ని ఉపమానాలు చెబుతున్నాడు కొన్ని కొన్ని తాంత్రిక పద్ధతుల్లో కొన్ని కొన్ని సాధన పద్ధతులలో అవసరం అయితే శరీరాన్ని కాసేపు తాత్కాలికంగా మార్పు చేయవచ్చు ఈ శరీరం ఎక్కడే ఉంటుంది ఆ శరీరంలోకి వెళ్ళి కాసేపు మళ్ళీ ఈ శరీరంలో వచ్చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి అలాంటి పద్ధతుల్ని పరిగణించక్కర్లేదు అది సహజమైనవి కావుగా మినహాయింపు ఉండవచ్చు అంటే అర్థం ఏమిటి అంటే అర్థం ఏమిటి అంటే నాలుగవ జ్ఞాన భూమికలో నీకు ఒక శాశ్వతమైన పరిణామం వచ్చే అవకాశం ఉంది అంటే పడిపోయే అవకాశము ఉంది ఎరిగే అవకాశం కూడా ఉంది రెండు రెండు ఛాయన్సులు ఉన్నాయి అనమాట ఛాయన్స్ ఎటుటిక్కు పెడితే అటు అవుతావు జ్ఞానం రెండంచుల కత్తి చెప్పేది అందుకోసమే అర్థమైందా సరి సరిగ్గా వినియోగించడం వస్తేనేమో ఉన్నతతరమైన భూమికలు ఐదో జ్ఞాన భూమికలోకి ఎదుగుతావు అప్పుడు జీవన్ముక్తుడు అదే ఆ ఉన్నతతరమైనటువంటి ఐదో జ్ఞాన భూమికలోకి ఎక్కడం రాలేదనుకో నాలుగో జ్ఞాన భూమికలో కొడితే మళ్ళా అజ్ఞాన భూమికలో మేల్కొంటాం ఒకటో జ్ఞాన భూమికలో కూడా మేల్కో మళ్ళా సరాసరి అజ్ఞాన భూమికలో మేల్కొనమే రెండు మార్గాలు ఒకతోటే ఉన్నాయి జీవన్ముక్తుడవుతావా లేదు మరల చైతన్య వికాస క్రమంలో అజ్ఞానంతో మొదలు అనేది నీ చేతిలోనే ఉంది కాబట్టి జాగ్రత్తగా నడవాలి నాలుగో జ్ఞాన ఎంతోమంది సాధకులు పడిపోయేటటువంటి జ్ఞానభూమిక ఇదే మా మామూలు మానవులు కాదు ఎన్నో జన్మల నుంచి అనేక సాధనలు చేసే సాధకులందరూ ఉపాసకులందరూ ఈ నాలుగో జ్ఞానభూమిక వరకే ఉంటారు అర్థమైందండి అందరు ఉపాసకులు ఈ నాలుగో జ్ఞానభూమిక వీడు లేదు ఏ ఉపాసనకు సంబంధించిన వాళ్ళకైనా ఆఖరి భూమిక నాలుగో జ్ఞాన భూమిక ఐదో జ్ఞాన కేవలమైన సహజ జ్ఞానమే ఉంటుంది అక్కడ ఉపాసనలతో మళ్ళీ అందరూ ఇక్కడికి వచ్చి ఆగిపోతారు అనమాట అయితే ఇక్కడ ఆగిపోవడం కానీ లేదంటే తిరోగమనం ఆప్షన్ తప్పు పెట్టాడు అనుకోండి చాయిస్ తప్పు పెడితే ఏమైపోతుంది పై వేవీ కాదు వెళ్ళిపోతాడు సాంతం కిందగా జ్ఞాన భూమికులు అట్లాంటి అవకాశం ఉంది అని ముందే హెచ్చరిస్తున్నాడు ఎక్కడికి వెళ్తాట సరాసరి ఆ మొదలు పెట్టిన దగ్గరికి వెళ్ళిపోతాట చైతన్య వ్యావర్తనంలోకి వెళ్ళిపోతాట సరాసరి ఎందుకని ఇలా చెప్తున్నాడు అంటే నీకు ఈ లక్షణాల వల్ల దైవీ శక్తులు వస్తాయి నువ్వు స్వార్థాన్ని విడనాడకపోవడం అనేటటువంటి కారణం చేత అహంకారాన్ని విడనాడకపోవడం అనే కారణం చేత మూడు గుణాలని అధిగమించడం అనేటటువంటి లక్షణాన్ని నువ్వు పొందకపోవడం చేత వాటిని అదే గుణధర్మాలతో వినియోగిస్తావు అంతేనా కదా వైద్య విజ్ఞానం ఉందండి వైద్య విజ్ఞానాన్ని లోక కళ్యాణం కోసం వాడడం ఒక పద్ధతి లోక కళ్యాణం కోసం కాకుండా కూడా వాడే పద్ధతి ఉంటుంది ఉందా లేదా ఇట్లా ప్రతీ విజ్ఞాన శాస్త్రంలోనూ అటు లోక కళ్యాణానికి వాడవచ్చు లోక వినాశనానికి కూడా వాడవచ్చు అయినస్టిన్ గారు ఏం తప్పు చేశారు తప్పు చేశారా సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టాడు ఆయన అది విజ్ఞానమేగా ఒప్పుకున్నాగా సాపేక్ష సిద్ధాంతం ద్వారా అణువుల కలయిక పరమాణువుల విఘటనము అయనైజేషను గురించి ఆయన వివరించాడు సాపేక్ష సిద్ధాంతం ద్వారా మనకేం తెలిసింది ఆ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎలా ఉందో తెలిసింది మనకి పదార్థంలో నుంచి శక్తిని వెలికి తీయడం ఎట్లాగా అనేది ఆయన నిరూపించాడు పదార్థంలో నుంచి శక్తిని వెలికి తీయడం ఆయన నిరూపించింది దేనికోసం నిరూపించాడు లోక కళ్యాణం కోసం అని ఆయన నిరూపించాడు కానీ మనం ఏం చేశాము పదార్థంలో నుంచి శక్తిని వెలికి తీయడం వచ్చినప్పుడు మనం ఏ హైడ్రోజన్నో లేకపోతే ఒక న్యూట్రాన్నో దాంట్లో శక్తిని వెలికి తీస్తే ఆ వెలికి తీసినటువంటి శక్తికి विस्फोटन पदार्था जोड़स्ते अब आटंबाब आटंबाब की मौलिक सूत्र सापेक्ष सिद्धांतमेंडी स्क्वे आणुबाब एपड़ते नागसाक हिरोशीमा नागसाक प्रयोग वैज्ञान शास्त्र अंत अर्थम అయ్యా అయినస్టేన్ గారు కనిపెట్టినటువంటి సాపేక్ష సిద్ధాంతంతో మేము ఈ అణుబాంబు తయారు చేశాం ఈ అణుబాంబు యొక్క ప్రయోజనం ఇది అని ఆ పట్టణాలను ఆశ్రయం చేసి చూపెట్టారు ఇప్పుడు ఐనస్టీన్ గారు బాధపడాలా సంతోషించాలా బాధపడాలా సంతోషించాలా ఎందుకని ఆయన నేను ఎందుకు కనిపెట్టాను విజ్ఞానాన్ని లోక కళ్యాణం కోసం కనిపెట్టాను అంతే కదా పాప ఆయన జీవితకాలం శ్రమ చేసి కనిపెట్టాడు ఆయన కనిపెట్టిందాన్ని మానవుడు ఏం చేశాడటప్పుడు గుణధర్మానికి లోనే వినియోగించాడు లోక కళ్యాణం మొదలు ఏమొచ్చింది లోక వినాశనం వచ్చింది అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే విజ్ఞానానికి నైతికత లేని విజ్ఞానం శిరస్సు లేని శరీరం వంటిది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన పిలిచారనమాట ఆ నోబెల్ బహుమతి అందుకోవడానికి పిలిస్తే ఆయన ఏం చెప్పాడంటే విజ్ఞానం గొప్పదే కానీ దానికి ఏమి ఆ విజ్ఞానాన్ని ఏ దిశగా వాడాలనేటటువంటి లక్ష్యం లేకపోయినట్లయితే మారల్ వాల్యూస్ కనుక లేకపోయినట్లయితే నైతికత లేకపోయినట్లయితే ధార్మికత లేకపోయినట్లయితే అర్థమైందా ఆ తత్వజ్ఞానం కనుక లేకపోయినట్లయితే దాని యొక్క వినియోగంలో మార్పు వచ్చేసింది అవునా కదా కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవమన్నాం అయిన గారు కూడా భగవద్గీత చదివాడు చని మాట ఇవ్వడనమాట యినా ఈ సృష్టిలోనే అనంత విజ్ఞానం ఉంది ఎక్కడికో మనం ఆ సృష్టి అవతలకెళ్ళి సంపాదించేది ఏమి లేదు అంతేనా కాదు ఆకాశం అవతలకెళ్ళి సంపాదిస్తావా ఈ భూమి మీద సంపాదించాలి కానీ ఆ విజ్ఞానాన్ని ఏ దిశగా వాడాలనేటటువంటి మౌలిక సూత్రాలని నువ్వు మొదట నేర్చుకోవాలి తర్వాత విజ్ఞానాన్ని నేర్చుకోవాలి కాబట్టి మన సనాతన ధర్మంలో భారతదేశంలో మొదట అందుకనే బాల్యం నుంచి ఏం నేర్పుతారు నైతిక విలువలకే ప్రాధాన్యత ఇస్తారు విజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకని బాల్యంలో గనక నీకు ధర్మ సూక్ష్మాలు కనుక వంట పట్టినట్లయితే నువ్వు విజ్ఞానం జీవితాంతం నేర్చుకోవచ్చు దానికి ఏం ప్రమాదం లేదు పోయే వరకు కూడా విజ్ఞానాన్ని నేర్చుకోవచ్చు రీసెర్చ్ జీవితాంతం చేయవచ్చు పిహెచ్డీ జీవితాంతం వరకు సంపాదించవచ్చు కానీ ఆ విజ్ఞానాన్ని దేనికి వాడాలి ఆ ధార్మికమైన బుద్ధి ముందు నీకు బాల్యంలో ఏర్పడాలి కాబట్టి అధార్మికత ఎప్పుడూ పక్కనే ఉంటుంది కాబట్టి ఈ జ్ఞానభూమికలో కూడా ఏం హెచ్చరిస్తున్నాడు ఇప్పుడు నీకు బ్రహ్మాండమైన శక్తులు వస్తాయి సంకల్ప మాత్రం చేత ఏదైనా చేయగలుగుతాడు రాముడు దర్భపుల్లని బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించాడు మంత్రబలం చేత రామాయణంలో సంఘటన ఉంది ఏమిటి ఒక అసురుడు కాకి రూపంలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు పంచవటిలో ఉండగా కాకాసురుడు అడిపోయారు अटे तामसिक शक्त कल राकीूपा धरी वी सीतारा डिशर्ड चूसा चूसा चूसा वह वह वह लाभ लेदान आ पक्ने दर्भपोल उठे आ दर्भपोल स्वीक ब्रह्मास्त्र मंत्री असंधान